పక్వాన్న స్వామినా ఉండిన అన్న మనకు అధికారులు వాళ్ళు పైన కూర్చోవాలి ఓం శ్రీ గురుగ్రో నమ హరి ఓం అక్కడ కూర్చోవాల ముందు కూకుంటున్నావామృతిపురాణ కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం మనసి ప్రతిష్టిత మనోమే వాచి ప్రతిష్టం ఆదురావిర్మ ఏ వేదస్ ప్రసీ అనే అహోరాత్రా సందా రమి శాంతిశాన్ని పురుషోహ ప్రవేశ శృతి అంటే అర్థవాద అనే సంగతిని చూస్తున్నాను ఎక్కడ దాకా వచ్చాము నన్ను అత్యల్పమిదం చోద్యం అక్కడున్నామా ఓకే అంటే ఆ ప్రకరణం ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపకుడు కదా సర్వ సర్వాత్మ సర్వమునకో ఆత్మయ్య ఉన్నాడు సర్వమునకో ఆత్మ ఆత్మ అంటే ఉన్నాడు అంటే సర్వము ఉంది అంటే అర్థం భగవంతుడు ఉండబట్టే సర్వము ఉంది అని అర్థం సర్వాత్మన ఇప్పుడు ఆభరణాలన్నీ ముందు వచ్చి తర్వాత వాటిలో బంగారం ప్రవేశించడం ఏమిటి ఎందుకంటే ఆభరణం వచ్చిందంటే ఆత్మ లేకుండా ఆభరణం దానే రాదు ఆభరణం వచ్చిందంటే బంగారం అనే ఆత్మని పెట్టుకునే వస్తుంది ముందు ఆభరణం వచ్చి తర్వాత బంగారం ప్రవేశిస్తుందా ముందు తరంగం వచ్చి తర్వాత నీరు ప్రవేశిస్తుందా ఏమన్నమాట కాబట్టి సర్వాత్మన సర్వముకో ఆత్మయ్య ఉన్నాడు పరమేశ్వరుడు కాబట్టి సర్వగతుడు సర్వవ్యాపకుడు అటువంటి పరమేశ్వరుడు ప్రవేశించకుండా ఉన్న స్థానము అనుమాత్రము కూడా లేదు కదా అటువంటి సందర్భంలో ఆ పాపట నెత్తి మీద ఉండే పాపటను చీల్చి లోపల ప్రవేశించాడు అనే మాటకు అర్థమేంటి ఈ కథ ఇలా ఉండేవి బాగులేదే అని ప్రశ్నించాడు ఇక అది ఒక్కటే బాగులేదు కనపడింది అనమాట నేను చెప్తాడు బాగులేనివి ఎన్నున్నాయో మనస్సు మొదలైనవి లేకుండా సంకల్పించాడు అంటూ ఇలాగా స్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అన్ఫిట్టింగ్ థింగ్స్ ఉన్నాయి అక్కడ నువ్వు ఒకటే చెప్పావు ఇలాంటి పది ఉన్నాయి అక్కడ ఫిట్ దానికి అని సమాధానం చెప్పారు దానికి ఇది ఎలా ఉందంటే ఏంటంటే వీడు ఈ చిన్న ఈ తప్పు ఇలా చేశాడు ఏమిటంటే వాడు చేసిన తప్పకుండా అది ఒక్కటే ఒకటే కనబడిందా నీకు ఇంకా ఓ డగన్ తప్పు పనులు చేశాడు అన్నట్లు ఉన్నది అప్పుడు సిద్ధా పూర్వపక్ష అంటాడు అస్సు తర్హి సర్వమే వేదం అనుపన్నం అదైతే అలాగే కానీ మేమేదో ఇదంతా దీన్ని ఏదో కొంత కాపాడదామని మేము ప్రయత్నం చేస్తే నువ్వు మొదటిగా మోపన్ తెచ్చి ఇట్లా ఉన్నావు కానీ అలాగే కానీ అప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది ప్రథమాధ్యాయంలో చెప్పిన ఆ కూడా అసన్నద్ధమైనది యుక్తియుక్తము కానిది అని చెప్పాల్సి ఉంటుంది అలాగే చెప్దాము అని అంటే సిద్ధాంత్ అంటాడు నా ఆరు అలా కాదు చూడాల్సినటువంటి పద్ధతి వేరే ఉంటుంది అత్ర ఆత్మావబోధమాత్ర వివక్షతవాత్వం అర్థవాదోష ఈ ఉపనిషత్తునందు అత ఆత్మస్వరూపమును తెలుసుకునుట మాత్రమే ఇక్కడ చెప్పగోలిన విషయం ఆత్మస్వరూపమును అరయుట అది ఇక్కడ చెప్పదగిన విషయం చెప్ప చెప్పగోలిన విషయం ఇంకా కథల్ని చెప్పడం ఇక్కడ అభిప్రాయం కాదు కాబట్టి చెప్పిన కథ కూడా అర్థవాద ఓకే ఇప్పుడు మా చిన్నప్పుడు మిత్ర నిత లాభం అని చెన్నై సూర్యుడు గారు జరిగేవాళ్ళం గోదావరి తీరమున ఒక బోరుగు చెట్టు ఉండెను అని ప్రారంభం చేసి ఆ బోరుగు చెట్టుపై ఒక గ్రద్ద నివాసం ఉండెను అని ఆ గ్రద్ద కాకితో మాట్లాడడం చిన్న పిల్లితో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి అంటే గ్రద్ద పిల్లితో మాట్లాడుతున్నా పిల్లి తీరుకుల ఇస్తున్నా ఏమిటి అంటే అక్కడ అభిప్రాయం గ్రద్దలు మాట్లాడతాయి పిల్లులు మాట్లాడతాయని చెప్పడం కాదయ్యా మరి ఏమిటి అక్కడ అభిప్రాయం మనం మిత్రులను చేసుకోవాలి చుట్టూ మన చుట్టూ మిత్రులు ఉండాలి మన చుట్టూ శత్రువులను పెట్టుకోకూడదు మిత్రులను పెట్టుకోవాలి మిత్రులు ఎక్కడి నుంచి వస్తారు మిత్రులను మనం తయారు చేసుకోవాలి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేయాలి అప్పుడు మిత్రులు వస్తారు అలాగా మిత్ర లాభాన్ని మనం మిత్ర లాభం ప్రాక్టీస్ చేయాలి ఆ మాట చెప్పగోరి ఇలా కథ కిందకి అక్కడ గ్రద్ద పిల్లి కుక్క కాకి ఇలా దాంట్లో చెప్పదలుచుకున్న అంశము మిత్రలాభమే కానీ గ్రద్దలు పిల్లలు కుక్కలు మాట్లాడుకుంటాయని కాదు ఆ కథంతా కూడా అర్థవాద అర్థవాదంటే అభిప్రాయం ఏంటంటే దాంట్లో చెప్పినది ముఖ్యం కాదు ముఖ్యార్థం ఉన్నందుకు తాత్పర్యం ఉండదు ఇంకేదో ఉంటుంది ముఖ్యార్థం అది డైరెక్ట్గా చెప్పు ఉండబడ చెప్ప చెప్పు చెప్పు ఉండకపోవచ్చును దాన్ని వెతికి పట్టుకుని దాన్ని తెలుసుకొని దాన్ని పిక్చర్లకు తెచ్చుకోవాలి ఈ కథ మిత్రులను సంపాదించవలను అనే మాట డైరెక్ట్గా దాంట్లో ఉండదు దాంట్లో ఏముంటుంది గ్రద్దలు పిల్లలు కుక్కలు వాసులు మాట్లాడుకుంటూ ఉంటాయి కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి మాట్లాడుకోమని అందరికీ తెలుస్తూనే ఉంటుంది ఆ కథలలో చెప్పారు అక్కడ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని చూసుకుంటే ఓహో ఇక్కడ ఈ పక్షి అనేక మంది మిత్రులను తయారు చేసుకోవాలి దానికి ఎలకమిత్రుడు ఉంటాడు దాని కాళ్ళకి వల తగులుకున్నప్పుడు ఆ ఎలకమిత్రుడి దగ్గరికి వెళ్ళి మిత్రమామిత్రమానంగానే ఆ మిత్రుడు పైకి వచ్చి దబగుబా వచ్చి ఆ వల కాళ్లను తొరికేసి రక్షిస్తాడు ఓహో మిత్రులను చేసి పెట్టుకోవటం వల్ల ఇంత లాభం ప్రయోజనం ఉందన్నమాట అని సందేశం అలా తెలుసుకోవాలి ఎలక మాట్లాడింది పిల్లి మాట్లాడింది అని తెలుసుకోకూడదు ఇక్కడ కూడా అంటే చీలి పెట్టేసి లవరికి వెళ్ళిపోయింది దూలిపోయింది ఇదిగా తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవుడై పుట్టినందుకు ఆత్మస్వరూపమును అరగవ్వలేము అదే ఇక్కడ తాత్పర్యము దీని అంతకీ ఓ పేరుంది అర్థవాద అని పేరుంది అర్థవాద అంటే భూతార్థవాద గుణార్థవాద స్థుతి నింద అని విగో రకాలు ఉన్నాయి అర్థసంగ్రహంలో వివరంగా ఇచ్చారు భూతార్థవాద ఇది అంతా భూతార్థవాద భూతార్థవాద అంటే ఏంటంటే ఎప్పుడో జరిగిన కథలాగా చెప్తాడు భూత అంటే జరిగిన కథ జరిగిన కథలాగా చెప్తాడు అది అలా జరిగింది ఏమీ కాదు అలా జరిగింది ఏమి కాదు కాబట్టి దాన్ని హిస్టరీ కింద దాని నుంచి ముఖ్యార్థం కథ కాదు ముఖ్యార్థం వేరే వివక్ష చెప్పగలిన అంశము వేరే కలదు అని చూసుకోవాలి దాన్ని భూతార్థవాదము అంటారు గుణార్థవాదము అని ఇంకోటి ఉన్నది గుణార్థవాదము అంటే ఆదిత్యో యూప అంటాడు ఈ యూపము అంటే ఈ కొయ్య అంటే ఈ రాట పాతిన రాట ఎగ్నిషాల్లో రాట ఒకటి పాతారు దాన్ని యూపము ఇది ఆదిత్యుడు అంటాడు ఆదిత్యుండే సూర్యుడు ఈ కట్టె కొయ్య సూర్యుడు ఎలా అవుతుందా అవునుగా అయితే సూర్యుడు అయిపోయిందంట వీళ్ళు అలాగంటారు ఈ దేవాలయాల వాళ్ళు అలా అంటారు వాడు వాడేమంటాడంటే అక్కడ ఒక కత్తిని చూపించి ఇది విష్ణువు లోకం నుంచి వచ్చిందంటాడు ఇవేదమ్మ వీళ్ళు చెప్పిన మాటలు అలాగే ఈ ఓపము సూర్యుడు అక్కడ నుంచి వచ్చి దీంట్లో కూర్చున్నాడని కదా అర్థం సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో యూపము అలా ప్రకాశిస్తోంది అని అర్థం దాన్ని గుణ ఆ యూపమునకు ప్రకాశ గుణాన్ని చెప్పే పద్ధతి అది ఆ విధంగా ప్రకాశతే యూపహాండానికి బదులుగా ఆదిత్యయూపహ అంటాడు ప్రకాశతే రూప అంటే డైరెక్ట్ మీనింగ్ ముఖ్యార్థమే సరిపడింది అలా అండవు ఆదిత్య రూప అనే స్థితి అలా చెప్పింది ఈయన ఎలా అర్థం చేసుకోవాలి సూర్యుడ వచ్చిలో కూర్చున్నాడు అని మీరు పెట్టకూడదు సూర్యుడు వలె ఇది ప్రకాశించేది అని మళ్ళీ సూర్యుడు వలెది కూడా అనవసరం ఆ సూర్యుడనే మాటను పూర్తిగా తీసేసి ప్రకాశ ధర్మము లేక ప్రకాశించడానికి గుణము గలది యూపము అని అర్థం చెప్పుకోవాలి ఇన్ని అర్థం అదంట ముఖ్యార్థానికి పరిత్యాగం ముఖ్యార్థం పరిత్యజ్య వివక్షిత అర్థమును పట్టుకోవాలి అలాగే స్థుతి ఉంటుంది సత్యనారాయణ వ్రతంలో కథలో ఆ వ్రతం చేసిన వాడు ఇంత లాభాన్ని పొందాడు అని ఉంటుంది అది ఆ వ్రతం యొక్క మహిమను స్తించుట పైన చెప్పారు కానీ అంతే తప్ప అలా జరిగిందనే అభిప్రాయం కాదు నింద ఉంటుంది వ్రతం మానేస్తే వాడి పడవ మునిగిపోయింది మళ్ళీ వ్రతం చేస్తే తేలింది అంటాడు అంటే వ్రతం మానేయడం చాలా చెడ్డ చెడ్డది అని చెప్పడం కోసం అలా కథ నింద ఈ రకంగా భూతార్థవాద గుణార్థవాద స్థుతి నింద ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా ఏదో ఒక డిస్క్రిప్షన్ ఉన్నాయి ఇవి అర్థవాదలు అర్థవాదలుగా గ్రహించాలి తప్ప వాటిని ఆ ముక్కగా ముక్క అర్థం అన్నట్టుగా ప్రతిపదార్థం తీసుకుని దండాన్వయం రాసుకుని ఇలాగే జరిగింది అని చెప్పకూడదు ఇక్కడ కూడా అంటే ఇదంతా అర్థవాద ఎప్పుడైతే అర్థవాదన్నావో ఈ అనుపభక్తులు అంటే ఈ పొసగని మాటలు ఉన్నాయే ఇవన్నీ కవర్ అయిపోతాయి వీటిని ఇంకా దోషమని చెప్పడానికి అవకాశం ఉండదు దోషం ఎప్పుడవుతుంది ముఖ్యార్థం చెప్తే దోషం ముఖ్యార్థం చెప్పట్లేదు కదా వివక్షతార్థం వేరే ఉన్నది అదేమిటి ఆత్మస్వరూపమును తెలియట ఆత్మ ప్రవేశించింది ఏంటా ప్రవేశించింది ఏదో తెలుసుకో అది మంచిది అలా అయితే దోషము లేదు ఇది అదోష మాయా మహామాయావి దేవసర్వజ్ఞ సర్వశక్తి సర్వమేత చకార లేకపోతే ఇంకో రకంగా చూసుకోవచ్చు మీరు ఏమిటంటే మాయా ఇంద్రజాలం మాయా అంటే ఇంద్రజాలం ఇంద్రజాలము యుక్తియుక్తంగా ఉంటుందా యుక్తి విరుద్ధంగా ఉంటుందా యుక్తి విరుద్ధంగా యుక్తియుక్తంగా ఉండదు టోపీ తీస్తాడు టోపీలోంచి ఆ టోపీ ఖాళీ టోపీ చూపిస్తాడు చూపించి దాంట్లోంచి పావులను తీస్తాడు అది యుక్తియుక్తం ఎలా అయింది యుక్తి విరుద్ధం కాబట్టి మా ఇంద్రజాలం అయితే యుక్తి విరుద్ధమైన అంశములతో నిండి ఉంటుందో మొత్తం ఇంద్రజాలం అంతా లగ్గా ఉంటుంది మ్యాజిక్ షో అంతా తొలి నుంచి చిగురిదాకా యుక్తి విరుద్ధమైనవే ఉంటాయి అక్కడ చూడడానికే మనం వెళ్తాం అలాగే ఆ పరమాత్మ మాయావి ఐంద్రజాలితులు ఈ జగత్తన ఇంద్రజాలాన్ని ఆయన మన ముందు పెట్టినాడు కాబట్టి ఇక్కడ ఆయన మహామాయావి వీడు మాయావి అయితే వాడు ఆయన మహామాయావి ఆయన సర్వము తెలుసున్న దేవుడు ప్రకాశస్వరూపుడు చైతన్యస్వరూపుడు దేవుడు సర్వము తెలిసినవాడు సర్వశక్తి ఈ సర్వమును ఆయనే చేసినాడు అంటే ఈ సర్వము ఆ మహామాయాన్ని ప్రదర్శించిన ఇంద్రజాలము వంటిది ఆ విధంగా తెలుసుకోవాలి కానీ ఇది యుక్తులకు అనుకూలంగా లేదు అనే మాట పోసాగదు అని అలా చెప్పుకోవచ్చు అలా చెప్పేశారనుకోండి ఇంకా అర్థవాదనక్కర్లేదు అర్థవాదనైనా అను లేకపోతే మహామాయనైనా అను యుక్తుల కోసం చూడద్దు సుఖావబోధ ప్రతిపత్ర్థం లోకవాద లోకవతి ఆఖ్యాయిక ప్రపంచపరపక్ష ఇవాక్యం నాకెలా అర్థమవుతుందంటే అర్థవాదగా తీసుకోవాలా లేకపోతే ఇంద్రజాలము వంటిదిగా తీసుకోవాలా రెండు పక్షాలు ఉన్నాయి రెండింటిలో ఈ అర్థవాద పక్షమే బెటర్ అనే అనిపిస్తోంది నాకైతే అలా అనిపిస్తుంది యుక్త తరహ అంటున్నారు సో మాయంటే మాయా మాయాపక్షంలో అంతా కూడా దిఖావట అలా చూపించేదే తప్ప అక్కడ యథార్థమేమీ లేదు అని వస్తుంది అర్థవాద పక్షంలో ఇక్కడ కథే తప్ప కథ ముఖ్యార్థం కథ ముఖ్యార్థం తీసుకోకండి మీరు చక్కగా వివక్షితార్థాన్ని తీసుకోండి అని అర్థవాదపక్షం ఇదన్నింటిలో అర్థవాద పక్షమే పెట్టాలనుకున్నారు ఎందుకంటే అర్థవాద పక్షంలో ముఖ్యార్థము వివక్షితార్థము అని రెండు ఉంటాయి ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి వివక్షితార్థాన్ని తీసుకుంటారు అది మనకు అవసరం ఇది ఆత్మ యొక్క స్వరూపము తెలియట వివక్షితము అది మనకు అవసరం మాయాపక్షంలో ఆ మాట రాదు మాయా దేవుడు మాయను చూపించాడు మా ఇంటికి విశేషం అయిపోయింది జగత్తు ఇత్యాని తెలిసిపోయింది అంత ఆగిపోతుంది ఆత్మస్వరూపమును అర ఇవ్వలేను అనే మాట మాయాపక్షంలో రాదు కాబట్టి ఈ రెండు పక్షములలో అర్థవాద పక్షమే అని నాకైతే అలా అర్థమైంది ఓకే ఆయన ఏమంటాడు సృష్టిన్నైవా భూతిచ్చతో మాయాదీ చేతి కథనం మాయికి చేతి కథనం యుక్తతనం ఓకే సుఖావబోధ ప్రతిపత్సం లోకవదాఖ్యాయి ప్రపంచ ఇది యుక్తపర పక్ష ఆఖ్యా ప్రపంచ అంటుంటే అది మాయా పక్షంలో అవుతుంది అది అర్థవాద పక్షమే అవుతుందిగా ప్రపంచ అంటే విస్తారం శృతే ఆఖ్యాయికారూపేణ బోధయక జన లోకే ఆఖ్యాయిక అంటే అర్థవాద పక్షమే అవుతుందేమో అనుకుంటున్నాను నేను మంచిది ఇంకా ఇక్కడి నుంచి పేచీ గ్రంథం ప్రారంభమైపోయింది ఇక్కడి నుంచి ఇలా పుష్టి పడుతూ ఉండడమే మీరు ఓపిక పెట్టండి పక్ష ఓక అసతయ ప్రవేశాక్తింగీకృత్యశ్ గుర్థవాదత్వం వపోత్ఖన అగ్నిరిమస్సు భేషదమిదివత్ భూతవాదత్వంగీకృత్యాహ మాయాతి మాయటి సర్వముప అఘటకర్థ అన సృష్ అఘటివా గంధర్వనగాదివత్ మృషాత్వమేతి స్పష్టీకర్తు అఘటితమ సృష్్యాధికం సుత్యాదర్శితమిత్యుత్తం అది అంటే ఆయన దీన్ని నేను ఇందాకో ఒక రకంగా చెప్పాను దాన్ని ఇప్పుడు విమర్శ చేయండి విమర్శ చేసేవాళ్ళు ఎలాగంటే రెండవ పక్షంలో మాయా విపక్షంలో జగత్తు ఇంద్రజాలము మాట చాలా బలంగా ముందు పెట్టినట్టు అవుతుంది జగత్తు మిథ్యా బాగా బలంగా పెట్టినట్టు అవుతుంది దానివల్ల ఏమవుతుంది జగత్తు ఎప్పుడైతే మిథ్యం చేయాలిందో ఆ విషయంలో తెలుసుకున్న ఆత్మస్వరూపం మిగిలి ఉంటుంది కాబట్టి రెండవ పక్షం కూడా యోగ్యమైన పక్షమ ఈ రెండింటిలో జగన్మిథ్యాత్వాన్ని బాగా ప్రకటించే రెండవ పక్షమే శ్రేష్టము అని ఆ విధంగా ఆయన సచిదానందేంద్ర గారు తీసుకున్నారు ఆనందిగుడు కూడా అదే అదే ధోరణిలో మాట్లాడారు నేను కేవలము ఆఖ్యాయికా ప్రపంచ మాట చేత ప్రేరితూడాయి మొదటి పక్షము బెటరు అని నేను అంటున్నాను ఓకే ఈయన ఏమంట ఈయనేమండవు ఇది ఈ పుస్తకం పై పుస్తకం పైదే ఈయన ఏమీ అండవు అలాంటివన్నీ అనే పని చేయడా అది ఇంగ్లీషు ఇంగ్లీష్ కూడా చూస్తా అదే సేమిడి కాయన ఏం వ్యాఖ్యానం చేయగా ఊరితో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేస్తాడు తప్ప అదే మరి అదే అక్కడే వివరణాత్మక అనువాదం అనేది అక్కడే వస్తుంది పేచీ వచ్చేస్తున్నా మీరు ఊపిరి పట్టకండి ఈయన ఏం చేశాడ ఆనందగిరిలో ఉన్న మాటలన్నీ కాసిపెట్టాడు ఈయన అసలు ఆ టాపిక్ని యుక్త తర పక్ష అనే మాటలు చూసారా ఇది యుక్త తర పక్ష అని అసలు దాన్ని ఇది ఆయన్ని దాట దాటలేసేసే అసలు దాన్ని ట్రాన్స్లేషన్ కూడా చేయలేదు రెండు పక్షాలు ఉన్నాయి దానికంటే ఇది బెటరు అనే ట్రాన్స్లేషన్ కూడా చేయలే వీళ్ళు ఇలాగే రాస్తారు ఇది నేను ఇది వెంకటరామయ్య ఒకసారి నాలుగు చూసేస్తే మనం ఫైనల్ గా ఆనందగిరి చెప్పినట్టుగా వెళ్ళిపోదాం ఇక్కడ వీళ్ళు అర్థవాద ఇజ్ ద్రీ కైండ్స్ అని బాగా రాశాడు ఈ విషయంగా ఆర్లైక్ ఎ మెజీషియన్ ది ఆంప్లిఫికేషన్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ ఇన్ కన్సన్స్ విత్ ప్రాక్టీస్ అప్టైనింగ్ అమంగ్ మ్యాన్ ఇన్స్ట్రక్షన్ పోయిపోయి ద లేటర్ ఎక్స్ప్లనేషన్ ఈజ్ టు బి ప్రిఫర్డ్ వైడ్ నోట్ అనర్థవాద గుణార్థవాద భూతార్థవాదర్థవాదా గుణార్థవాద భూతార్థవాద అదే అచ్చా అచ్చా ఓకే ఇమాంస్యాండేటరీ ప్యాసేజెస్ దిన్ సుప్రీండి కదా సరిపడా యుక్తమ పక్షాన్ని ఎందుకంటే ఈయన ఇంగ్లీష్ ఆయన బాగా రాశాడు ఎందుకన్నాడంటే మాయావిపక్షం స్వీకరించినట్లయితే అది భూతార్థవాదే అవుతుంది మాయ చేసి చూపించినాడు అన్నట్టుగా గడచిన విషయమును చెప్పినట్టే అవుతుంది ఆఖ్యాయికాపంచంకరం ఈ ఆఖ్యాయికాపంచే కథ యొక్క విస్తారము భూతార్థవాద కేటగిరీలో పడుతుంది మాయాపక్షానికి కూడా అదే పొసుగుతుంది ఎందుకంటే మాయాపక్షంలో కూడా మాయ ఒక కథ రూపంగా ప్రకటమైనది అని చెప్పుతాం కాబట్టి మాయాదిపక్షమే శ్రేష్టతరము మాయావి పక్షాన్ని స్వీకరించినప్పుడు భూతార్థవాదు దాంట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఆ పక్షమే శ్రేష్టము అదే రది సెటిల్ అయింది తర్వాత సృష్ట్యాధ్యాయికాది పరిజ్ఞానా అయితే ఒక మాట వస్తుంది ఈ కథని కథగా ఎందుకు తీసుకోకూడదు కథని సత్యముగా ఎందుకు తీసుకోకూడదు ముఖ్యార్థము అంటే అది సత్యమవుతుంది ముఖ్యార్థాన్ని పరిత్యగించి వివక్షితార్థమును మనం స్వీకరిస్తున్నాము లేకపోతే మాయా అని కొట్టిపారేస్తున్నాము దాంట్లో జరిగింది యథార్థమే అని స్వీకరించచ్చు కదా ఇదంతా ఇలాగే జరిగింది అని స్వీకరించొచ్చు కదా స్వీకరిస్తే అంటే ముఖ్యార్థ పరిత్యాగం చేసి వివక్షితార్థాన్ని పట్టుకోవడమని లేకపోతే ఈ కథంతా కూడా ఇంద్రజాలము వంటిది అసత్యము అసత్యమని మాట్లాశారు లోప అని చెప్పడమేలా అలాగే యథార్థంగా జరిగింది అని ఎందుకు స్వీకరించకూడదు అన్నట్లయితే దానికి శంకర్లు అంటారు అలాగే అది జరిగిందనే కథను తెలుసుకొనుట వలన కలిగే ఫలము సున్నా ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో ఉండే కథలను తెలుసుకుంటే మనకేం వస్తుంది ఆ కథలను తెలుసుకోవటం వల్ల ఉపకారం ఏమీ ఉండదు ఆ కథలలోని సందేశాన్ని పొందితే ఉపకారం తప్ప వృత్తిగా అప్పుడు ఆ షావుకారి గారికి అలా అయింది ఈ వ్యాపారస్తుడికి ఎలా అయింది అటువంటి సమాచారం వల్ల మనకేం ఉపకారం అయింది అది దాని నుంచి సందేశం తీసుకోవడంలోనే ఉపకారం ఉంటుంది కాబట్టి ఇక్కడ కథ ముఖ్యార్థం కథయా లేక సందేశమా రెండూ తీసుకోవడానికి పోతారు బాక్య భేదోషం ఒకటి వస్తుంది మళ్ళీ దానికి కాబట్టి ముఖ్యార్థము కథయా సందేశమా అంటే ముఖ్యార్థము కథ అనుకుంటే ఆ కథని తెలియట వలన ఫలమేమి సున్నా ఏమీ ఫలం లేదు సందేశమేమిటి ఆత్మజ్ఞానమును పొందవలము అనే సందేశం దాన్ని వివక్షితార్థం దానిని స్వీకరించుట వలన ఫలమేమి ఫలం మోక్షం లేదా మాయా పక్షి తీసుకుని జగతు మిథ్య అని వలన ఫలం ఉంటుంది ఈ సృష్టి ఇలా జరిగింది అని తెలుసుకునుట వలన ఎట్టి ఫలము ఉండదు కాబట్టి ముఖ్యార్థాన్ని పరిత్యుట తప్పనిసరి అదే అంటారు హీ బికాస్ అంటే మాయాపక్షాన్ని ఎందుకు మీరు తీసుకుంటున్నారు ఆ సృష్టి కథ యథార్థము అని మీరు నిశ్చయించినప్పుడు దాన్ని వలన కలిగే ఫలమేమీ ఉండదు ఎరాజ్ సందేశాన్ని జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని గ్రహించి ఆత్మయే సత్యమో అని తెలుసుకునటం అనే సందేశాన్ని స్వీకరించినట్లయితే ఫలమే ఉంటుంది అదే చెప్తున్నారాయణ ఐకాత్మ్యస్వరూప పరిజ్ఞానా అమృతత్వం ఫలం సర్వోపనిషత్ ప్రసిద్ధం ఇప్పుడు ఇక్కడ ఈ పుస్తకం దగ్గర కూడా చెప్పి ఈ పుస్తకం మాట చెప్పేప్పుడు ఈ తెలుగు పుస్తకం ఆయనకి మ్యాండేట్ ఏమిటో తెలిసిన భాష్యాన్ని అనువాదం చేసి రాయాలి అదే ఆయన మ్యాండేట్ ఆయన అనువాదం చేయలేదు అక్కడ అనేది అనువాదం ఇంగ్లీష్లో ఆ పుస్తకంలో అనువాదం చేశాను ఈయన అనువాదం చేయలేదు ఏదో ఆనందగిరంతా పోగేసి ఏదో కథ అనువాదం చేయకుండా అది నన్ను అడిగితే అది ఫ్రాడ్ అని నేను అంటా ఎందుకంటే ఆయనకి వాళ్ళు అప్పజెప్పిన పని ఏమిటంటే ఆయన కలకరాజు గారి సంగతి నేను ఎరువును ఆ భాష్యాన్ని అనువాదం చేసి ఇవ్వండి అని కోరారు ఆయన ఇచ్చిన చేశారు ఆయన ఒప్పుకున్నప్పుడు అనువాదం చేయాలి కదా ఈ పక్షము ఆ పక్షము కంటే ఎక్కువ బాగున్నది అనే మాట రాయాలి ఎక్కడో ఫ్రాడ్ ఫ్రాడ్ టూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పుడు ఇక్కడ కథ అది భూతార్థవాదం అన్నా లేదా కథ మాయా విలాసము అన్నా ఎలా పొడవలేదు సందేశం వేరే ఉంటుంది ఆ కథకి యథార్థం అని చెప్పినట్లయితే దానివల్ల ప్రయోజనం వస్తున్నా ఆ కథ కల్పిటము అని నిశ్చయించి భూతార్థవాదం అనే నాను మాయ అనే నాను ఎలా అన్నా అది కల్పితం అవుతుంది కదా అది కల్పిటము అని సందేశం కొరకు చూసినట్లయితే టూ అందగ్రహ్ అండ్ సందేశం ఏమిటి ఆత్మ ఒక్కటియే అదియే నీ స్వరూపము అనే సందేశం వస్తుంది ఎందుకంటే ప్రవేశశృతి కదా ప్రవేశించిన ఆత్మలు ఎన్ని ఒకటా అనేకమా ఒకటి కాబట్టి నీలో నాలో అందరిలో ఒకే ఆత్మ గలదు ప్రవేశించిన ఆత్మ ఒకటే కదా ఒకటి రెండు ఆత్మను తెలుసుకున్నట వలన అమృతత్వం ఫలము లభించు ఆత్మ నా స్వరూపమే అని తెలియట వలన అమృతత్వమనే ఫలము మోక్షఫలము లభించను అని ఈ ఉపనిషత్తులోనే కాదు అన్ని ఉపనిషత్తులలోనూ ఇదే ఇదే బాగా ప్రతిపాదింపబడుతూ ఉన్నది కాబట్టి ఇది భూతార్థవాదం అనేనా తీసుకో లేకపోతే మాయా అనేనా తీసుకో తీసుకుని ఐకాత్మ్య స్వరూప పరిజ్ఞానము అనేది దీని తాత్పర్యము అని గ్రహిస్తే అప్పుడు బాగుంటుంది అలాగే స్వీకరించాలి అంతేగాని కథ యథార్థంగా జరిగిన కథగా స్వీకరించుట పెద్ద దోషము ఓకే స్మృతిషు చీతాద్యాసుమం సర్వే భూతూ తిష్టంతం పరమేశ్వరం ఇత్యాది అవును ఏమిటండి మీరు చెప్తున్న మాట ఏమిటి అన్ని ప్రాణుల ఎల్లు ఒకే ఆత్మన అదే మీరు చెప్తున్నది అవును మేము అదే చెప్తున్నాం ఈ కథను బట్టి అదే తేలుతుంది ఈ కథలో వేర్వేరు ప్రాణులలో వేర్వేరు ఆత్మలు ప్రవేశించాయి ఉన్నదా లేక వేర్వేరు ప్రాణులలో ఒకే ఆత్మ ప్రవేశించింది అని కాబట్టి అదే మేము చెప్తున్నది ఐకాత్మ్య స్వరూప జ్ఞానము వలన మోక్షము అని చెప్తున్నాం ఆత్మ ఒక్కటియే దానిని అదే నా స్వరూపము కూడా దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే దెర్ ఈజ్ నో మై సెల్ఫ్ అండ్ దెర్ ఈజ్ నో యువర్ సెల్ఫ్ దెర్ ఇస్ నో హిస్ సెల్ఫ్ అండ్ హిల్ సెల్ఫ్ అండ్ దెర్ ఇస్ నో హర్ సెల్ఫ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ విచ్ ఈ స్పెషల్ ఫర్ ఆల్ అది తెలియటం వలన వీడు మోక్షమును పొందును అని అదే మేము చెప్తున్నాం కేవలం ఉపనిషత్తులలో మాత్రమే కాదు గీతా మొదలైన స్మృతి గ్రంథములందు కూడా ఇదే విషయము చెప్పబడుతున్నది గీతలో ఎలా చెప్పారు సర్వేషు భూతేషు తిష్టంతం సమం పరమేశ్వరం సమం అంటే సమానం అనర్థం సకల ప్రాణుల గట్టిగా నిలిచి ఉన్న అంటే సమం అంటే సమానమైన అంటే ఒకే పర సమం అంటే ఒకే ఒకే పరమాత్మను తెలుసుకోవాలి అని గీతామదులైన కూడా చెప్తున్నాయి మంచి దీని మీద పూర్వపక్షం పూర్వపక్షం యొక్క సారణం ఏంటంటే ఆత్మ ఒక్కటేలా ఉంటుంది అని కూడా కనీసం మూడు ఆత్మలు ఉండాలి మూడని పెడతాడు మూడుకి మూడికి పట్టుకొస్తే దాంట్లో ఒకటి తీసి మళ్ళీ సబ్ డివైడ్ చేస్తాడు అలా ఉంటుందన్నమాట నను ప్రయ ఆత్మాన అదేంటండి ఒక ఆత్మలో ఉంటుంది మూడు ఆత్మలు ఉంటాయి అంటే నాకు నాకు చిత్రం అనిపిస్తుంది ఈ చర్చ అవునగా జీవాత్మ పరమాత్మ రెండు ఆత్మలే ఉంటాయని మనం అనుకుంటాం అది మూడు అంటుంది ఆ భాష్యకాలు ప్రతి ఉపనిషద్ భాష్యము విలక్షణంగా ఉంటుంది ప్రతిదానికే ఒక ప్రత్యేకత ఉంటుంది అంచేత అన్ని ఉపనిషద్ భాష్యాలు ఓపిక చదవాలి ఓపిగ్గా చదవాలి కంగారు కంగారు కంగారుగా రైల్వే స్టేషన్లో భోజనం చేసినట్టు రైలు పది నిమిషాలు కాగుతుంది ఈ లోపల వెళ్ళి భోజేసి వచ్చేస్తారు అలా చేయకూడదు ఇప్పుడు మూడు ఆత్మలు ఏమిటవి భోక్త కర్త సంసారి జీవ సంసారి ఏక సర్వలోకశాస్త్ర ప్రసిద్ధా జీవుడనే ఆత్మ ఒకటి ఈ ఒకటి అంటే అర్థం ఒకటి కింద ఒక అర్థం ఒక కేటగిరీ అని అర్థం జీవాత్మ ఒక కేటగిరీ జాతవ ఏకవచనం అంతే అర్థం మీరు అంచతన దానికి అంగీకరిస్తే ఈ జీవాత్మ మళ్ళీ విడివిడివిడిగా అవుతుంది తర్వాత ఇది ఒక కేటగిరీ ఈ ఇది ఈ మాట మీరు ఎవరినైనా అడుగుతుండండి సర్వలోక ప్రసిద్ధ దీనికోసం పురాణాలకు వెళ్ళకలేదు శాస్త్రాలకు ఎవరిని అడిగినా నా ఆత్మ వేరు నీ ఆత్మవేరు వాడి ఆత్మవేరునే చెప్తారు ఇంకా శాస్త్రం చూసుకో అక్కడ అలాగే చెప్తారు అంతా పూర్వపక్షం మరి కొంతవరకు అలా కనపడుతుంది కూడా పురాణాల్లో ఈ ఆత్మలన్నీ వేరువేరున్నట్లుగా ఉంటాయి హిరణ్యకస్ముడి ఆత్మ ప్రహ్లాదుడి ఆత్మ ఒకటైనా వేరువేరా మీకు ఆ కథను చదివితే ఎలా ఉంటుంది వేరండి ఉంటుంది ఆత్మ విభీషణ ఆత్మ ఒకటైనా ఉంటుందా ఉండదు అంటే అక్కడ టాపిక్ కాదు రామాయణంలో అది టాపిక్ కాదు కర్మకాండలోకి రండి కర్మకాండలో సంకల్పం చెప్తాడు కదా సంకల్పం చేసి చెప్పి కర్మ చేస్తాడు వీడి ఆత్మ సంకల్పం లేదు ఏమీ లేదు కర్మ లేదు ఏం లేదు రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు వాడి ఆత్మ ఒకటేనంటారా కాబట్టి జీవాత్మ వేరు ఈ జీవాత్మ ఏమిటి భోక్త అంటే సుఖ దుఃఖంలో అనుభవిస్తూ ఉంటుంది సుఖ దుఃఖంలో అనుభవిస్తుంది కరెక్ట్ కనుక మంచి చెడు కర్మలను చేసినది కనుక తర్వాత సంసారి అంటే పుట్టి గిట్టుతూ ఉంటుంది దీనికి జీవహాని పేరు ఎందుకంటే ప్రాణధారణే అంటే ఇంద్రియంలోనూ మనస్సును దేహమునందు నిలబెట్టేది కనుక దానికి జీవహాని పేరు అది ఒక ఆత్మ ఒక ఆత్మ అంటే ఒక కేటగిరీ ఆత్మ అని ఈ రైల్లో ప్రయాణం చేసి వాళ్ళందరూ ఒక కేటగిరీ ప్రయాణం చేయకుండా ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ వాళ్ళందరూ రెండో కేటగిరీ కేటగిరీలు అవి మళ్ళీ వితిన్ దట్ డివిజన్స్ ఉంటాయి ఒక ఆత్మ ఇక రెండో ఆత్మ దగ్గరికి వద్దాం అనేక ప్రాణి కర్మ ఫలోపభోగయోగ్యానేకాధిష్టానవత్ లోకదేహ నిర్మాణే అధిష్టానవల్ లోకదేహ నిర్మాణి అవి సమాసపురం ఓకే ింగ్రదర్శితేరప్రాది నిర్మాణింగయకౌశ జానవాన్ తర్షాదిరివా ఈశ్వర సర్వజ్ఞ జగతర్త ద్వితీయశ్చేతన ఆత్మా అవగమ్యతే ఇది అనుమానం అనుమానం చేత నైయాయకులు వీళ్ళు అనుమానం చేత పరమా ఈశ్వరుణ్ణి వీళ్ళు సాధిస్తారు ఏమంటే మీరు ఆలోచించండి దీన్ని వై వేదాంతులు ఇప్పుడు అనుమానం అంటే ఏమిటి పొగతో వంధిమాన్ ధూమా పొగ చూస్తాడు దాని ఎందు నిప్పు ఉన్నది అని తెలుసుకుంటాడు ఓకే అక్కడ నిప్పు ఉన్నదని ఎలా ఎలా తెలిసింది పొగని బట్టి తెలిసింది ఆ పొగకి లింగము అని పేరు లింగము అంటే సూచకము పొగ ఏం చేస్తుంది లోపల నిప్పు ఉంది అని మీకు సూచిస్తూ ఉంటుంది ఓకే దాన్ని లింగము అంటారు హేతువని కూడా అంటారు అంటే పర్వతం లోపల నిప్పు ఉన్నది ఎందువలన అంటే పొగ ఉంది వలన పొగ హేతువైనది ఆ రకంగా కాబట్టి మీరు బుద్ధితో ఆలోచించి పర్వతం లోపల నిప్పు ఉంది అని తెలుసుకుంటారు ఇప్పుడు మీరు మీరు చెప్పండి పర్వతం లోపల ఉన్న నిప్పు అది జడము అది గొప్పదా కంటి కనపడకపోయినా పర్వతం లోపల నిప్పు ఉంది అని ఆలోచించి తెలుసుకున్న బుద్ధి గొప్పదా బుద్ధే గొప్పది కంప్యూటర్ చాలా ఘనకార్యాలు చేస్తున్నమాట వాస్తవం కంప్యూటర్ జడము కంప్యూటర్ గొప్పదా ఆ కంప్యూటర్ను తయారు చేసిన బుద్ధి గొప్పదా బుద్ధి గొప్పది అనుమానం చేసిన బుద్ధి గొప్పది ఒక లోకాన్ని చూసి ఈ లోకాన్ని నిర్మించే ఈశ్వరుడు ఒకడున్నాడు అని వీడు అనుమానం చేస్తాడు ఎందుకంటే దానికి దృష్టాంతం ఏంటో బిల్డింగ్ చూస్తాడు బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్ చాలా బాగుంది దీన్ని కట్టిన ఇంజనీర్ ఒకడు ఉండుండాలి అని అనుమానం చేస్తాడు అక్కడ ఇంజనీర్ని అనుమానం చేసినట్టుగా దీన్ని అనుమానం ఉంటారు ఇంగ్లీష్లో ఇన్ఫ్లెన్స్ ఉంటారు ఇంజనీర్ని అనుమానం చేసినట్టుగా ఇక్కడ ఈశ్వరుని అనుమానం చేస్తాడు ఆ ఈశ్వరుడికి మనం దండం పెట్టాలి అని అంటాడు పక్కన ఇప్పుడు మీరు ఇదే రూల్ అప్లై చేస్తే ఈశ్వరుడు గొప్ప లేక ఈశ్వరుణ్ణి అనుమానం చేసిన బుద్ధి గొప్పయా బుద్ధే గొప్పది కాబట్టి నా బుద్ధి ఈశ్వరుని కంటే గొప్పది తర్వాత నా బుద్ధి బుద్ధిలో ఈశ్వరుడు విషయం అవుతాడు ఆబ్జెక్ట్ అవుతాడు కాబట్టి బుద్ధి గొప్పది నేను కూడా కృష్ణాంతం చెప్పారు మహాత్ముడు ఇప్పుడు మీకు మంచి అందమైన పికాసో పిక్చర్ కొనుక్కొని పది లక్షల రూపాయలు పెట్టి పికాసో కొనుక్కున్నాయి మీరు దాన్ని బెడ్రూమ్లో మీ మనసు ఎదుర్కొన్న పెట్టుకున్నారనుకోండి పికాసో గొప్పదా బెడ్రూమ్ గొప్పదా బెడ్రూమ్ గొప్పదవుతుంది కదా అలాగే ఈశ్వరుడు గొప్పవాడా ఈశ్వరుడిని అనుమానం చేసిన బుద్ధి గొప్పదా బుద్ధి గొప్పదవుతుంది బుద్ధిలో ఈశ్వరుడు కదా బుద్ధిలో దూరాడు ఈశ్వరుడు బుద్ధిలో ఫిట్ అయ్యాడు అంచేత కాబట్టిశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగకరము అని వేదాంతులు ఒప్ప రధాన్ని కానీ నైయాయికులు వాళ్ళు ప్రమాణ ప్రధానం వాళ్ళకి ఏంటంటే అనుమాన ప్రమాణం చేసే బుద్ధే వాళ్ళకి ముఖ్యం లాజి లాజికల్ మైండే వాళ్ళకి అదే దేవత వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈశ్వరుని కూడా అనుమానం చేస్తారు అనుమానం చేసి అనుమానం అంటే అర్థం అవుతుందా అనుమానం అంటే ఇన్ఫరెన్స్ డౌట్ కాదు నీకు ఏమో తెలిసిందే గుడ్ అలా అలాగా చలాకీగా ఉండాల తెలిసిందే ఆ మాత్రం కూడా నా మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా స్వామి నేను హృఫికేషన్ చూశానని అన్నాడు అలా ఉంటారు అని సంతోషం గుడ్ ఎందుకంటే నువ్వు అనుమానం అనే డౌట్ వచ్చింది వెరీ గుడ్ సో అనుమానం చేసి తద్వారా ఈశ్వరుడు ఆ కూడా ఆత్మయ ఎటువంటి ఆత్మ సుపీరియర్ ఆత్మ పరమాత్మ జీవాత్మ పరమాత్మ అది ఇప్పుడు ఆ వాక్యం సెటిల్ చేశాడు ముందు దృష్టాంతం కూడా ఉండే పురప్రాసాద ఆది నిర్మాణ లింగేన నగరము భవంతి మొదలు మొదలగు వాటిని నిర్మించుట అనే లింగము చే తద్విషయ కౌశల జ్ఞానవాన్ ఆ నగరము భవంతులకు చెందిన నేర్పు జ్ఞానము గలవాడు తర్త నిర్మించినవాడు తక్షాదిహి ఆర్కిటెక్ట్ మొదలైనవాడు ఇవావలే అది దృష్టాంతం ఓ నగర నిర్మాణం అయితే నగరానికి ఆర్కిటెక్ట్ ఉండాలి ఓ భవంతి నిర్మాణం అయితే దానికి ఆర్కిటెక్ట్ ఉండాలి ఆ ఆర్కిటెక్ట్కి ఆ నగరము ఆ భవనము యొక్క సమాచారం అంతా తెలిసి ఉండాలి జ్ఞానమంతా ఉండాలి జ్ఞానం ఉంటే సరపడదు నేర్పు కూడా అంటే ప్రాక్టీస్ అండ్ థీరీ రెండు కూడా ఉండి కౌశలం అంటే ప్రాక్టీసు జ్ఞానం అంటే థీరీ వాడు ఆ నగరాన్ని చేశాడు అని మనం అనుమానం చేస్తున్నాం అలాంటి ఆర్కిటెక్ట్ ఒకటి ఉండాలి అని అనుమానం చేస్తాం ఓకే దీన్ని డెకార్టే ప్రిన్సిపుల్ అంటారు దీన్ని డెకార్టే అనేటువంటి ఫిలాసఫర్ ఇలాగే చెప్పాడు వెస్ట్రన్ వెస్ట్రన్ ఫిలాసఫీలో ఇండియన్ ఫిలాసఫీ మనమయ్యా ఇప్పుడు ఇప్పుడు దార్ష్ట్రాంతి కింద రండి అనేక ప్రాణి కర్మఫలోపభోగయోగ్య అనేకాధిష్టానవల్లలో ఒక దేహ నిర్మాణైన మీరు నేను చెప్పే అర్థాన్ని పదాలకి వరుసగా చూసుకుంటూ వెళ్ళాలి అనేకములైన ప్రాణులకు కర్మల యొక్క ఫలమును ఫలములను భోగించుటకు యోగ్యమైన అనేకములైన దేహములు కదా లోకమును దేహములను నిర్మించుట అనేంగముచే ఈశ్వర దర్శితేన శాస్త్రముననుసరించి నిరూపించబడిన లింగేన ంగే ఈడు సర్వజ్ఞ సర్వము తెలుసున్నవాడు జగత జగత్తును నిర్మించినవాడు ద్వితీయ రెండవ చేత మహాచ చైతన్య ప్రధానమైన ఆత్మ ఆత్మ ఉన్నది అని అవగమ్యతే తెలుస్తోంది ఆది మీకు అర్థమైపోయి ఉండాలి ఇంకా కష్టమే ఉండాలి ఎందుకంటే ప్రాణులు అనేకం వీళ్ళకేమో కర్మలు వేరువేరు ఉంటాయి వాటికి వేరువేరు ఫలాలు ఉంటాయి ఆ ఫలములకు సుఖ దుఃఖములను వీళ్ళందరూ అనుభవిస్తూ ఉండాలి ఆ సుఖ దుఃఖములను అనుభవించడానికి తగిన దేహములు ఉండాలి ఇప్పుడు దుఃఖం ఎక్కువగా ఉంటే పశుభక్ష్యాది దేహం ఉంటుంది సుఖం ఎక్కువగా ఉంటే దేవతా దేహం ఉంటుంది సుఖ దుఃఖములు మిశ్రమంగా ఉంటే మనుష్య దేహం ఉంటుంది ఈ దేహంలోనన్నిటినీ కలిగి ఉన్న లోకములు ఉండాలి ఈ లోకములోనన్నీ కలిగి ఉన్న హిరణ్య గర్భల దేహము పిండము ఉండాలి దాన్నంతని ఆ మొదటి దేహము బహువచనం యోగ్య అనేక అధిష్టాన అధిష్టానం అంటే దేహములు బహువచనం రెండవ దేహము హిరణ్య గర్భదేహము లేకపోతే విరాట్ దేహము దీన్నంత నీ నిర్మాణం చేసిన బ్రహ్మాండ దేహం అనమాట దీన్నంత నీ నిర్మాణం చేసిన ఒక ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు ఆయనే జగత్తుని తయారు చేసి ఉంటాడు అని మనకి తెలిసిపోతున్నాడు ఇప్పుడు ఆ ఈశ్వరుడు రెండవ ఆత్మ చేతనుడు సర్వజ్ఞుడు అంటేనే చేతనుడు రెండు ఆత్మలు వచ్చాయి ఇక్కడికి ఇంకా మూడో ఆత్మ కట్టికొస్తారు అంటే నిర్గుణ పరబ్రహ్మని పెడతాడు మళ్ళీ అది మూడవ ఆత్మ అంటే రెండు ఆత్మలే మళ్ళీ అదాంట్లో సగుణం వేరు నిర్గుణం ఇప్పుడు సగుణం నిర్గుణం ఒకట్యా అంటే రెండు ఆత్మలయ్యాయి సగుణం వేరు నిర్గుణం వేరు అంటే మూడు ఆత్మలయ్యాయి ఈ రెండో ఆత్మ మీకు రహస్యం ఇప్పుడు చెప్పేస్తున్నా ఈ ఆచార్యులందరూ కూడా రామానుజమద్భార్క వల్లభ క్రిస్టియన్ ఆచార్యులు మతాచార్యులు అందరూ కూడా ఈ రెండో ఆత్మ దగ్గర ఆగిపోయారు ఇంకా వాళ్ళు మూడో ఆత్మ దగ్గరికి వెళ్ళనే లేరు ఈ రెండు ఆత్మలతోటే వాళ్ళు కాలక్షేపం చేసేసుకుంటున్నారు అయ్యప్పవాదులు బాబావాదులు వీళ్ళందరికీ కూడా రెండే ఆత్మలు ఉంటాయి ఈశ్వరాత్మ ఎప్పుడు చెప్పాను దానికి ఒకడు అయ్యప్ప అంటాడు ఒకడు బాబా అంటాడు ఒకడు దుర్గ అంటాడు ఒకడు భవానీ అంటాడు ఇంకొకడు ఇంకోటి అంటాడు ఒకడు క్రైస్ట్ అంటాడు లేకపోతే గాడ్ ఇంది గాడ్ ఫాదర్ అంటాడు ఇంకొకడేమో అల్లా అంటాడు అదే ఆత్మ ఓకే ఇంకా ఈ జీవాత్మ అనేకము ఈశ్వరాత్మ ఒకటి ఇంతవరకు వచ్చారు మొత్తం మతవాదులందరూ ఇంతవరకు వచ్చారు ఈ పైన వెళ్ళిన వాడు ఒక్కడు లేడు ఆ పైన వెళ్ళిన వాడు ఉపశంకరుడు ఉపనిషత్తు అంచేతనే మతవాదులకి ఉపనిషత్తులకి పొసదు ఒకటి భిన్నంగా ఏడుస్తాయి అంచేతనే శంకర సిద్ధాంతం కూడా ఆ ఉపనిషత్తులకు దగ్గరగా ఉంటుంది ఈ దానికి దగ్గరగా ఉండదు తర్వాతి కాలంలో వీళ్ళందరూ దాన్ని మతవాదం కింద మార్చిపెట్టారు అది దట్ ఈజ్ ఎ బ్యాడ్ లక్ బట్ మొత్తానికి ఇంతవరకే వచ్చారు అందరం ఈ పైన వెళ్ళగలదు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రమానుజాది ఆచార్యులు మనం ఇంతవరకే వచ్చాము దీనిపైకి మనం వెళ్ళలేదు కాబట్టి మన దారి వేరు ఈ శంకరుల దారి వేరు అని అని వదిలిపెట్టేయాలి వాళ్ళు శంకరులను కూడా పిలక పట్టుకుని మా దారిలోకి రా అనే ప్రయత్నం చేస్తారు దట్ ఈస్ కి డిస్ఫార్క్షన్ ఇక్కడ వదిలిపెట్టేస్తే ఏమీ పేచే ఉండదు మనకి పేచేయం ఉంటుందండి ఎక్కడో ఇరుముడు పట్టుకుని అయ్యప్పకుపోతుంటే మనకి పేచేయం ఉంది మనం ఆశీర్వించి పంపిస్తాం నువ్వు కూడా అలాగే చెయ్యి ఈ ఉపనిషద్ బ్రహ్మం అనేది ఏమీ లేదు అని వాళ్ళంటే పేచే వస్తుంది ఇప్పుడు ఇంకా మూడో దాన్ని కొద్ది ఎతో వాచో నివర్త నేతి నేతి శాస్త్ర ప్రసిద్ధ ఔపనిషద పురుష తృతీయ చేతనే ఔపనిషదం పురుషం పృచ్చామి అని ఒక చోట వస్తుంది ఓపనిషత్తులో ఉపనిషత్తులలో చెప్పే ఆ పరమాత్మ గురించి నేను అడుగుతున్నాను చెప్పుకుని పురాణాల్లోనూ ఉపాసనా కాండలోనూ కర్మకాండలోనూ చెప్పిన పరమాత్మ మేము ఎరుగుతూ అండి ఉపనిషత్తుల్లో పరమాత్మ ఆ పరమాత్మ ఇవాడు ఎతో వాచో నివర్త ఆ పరమాత్మని వాక్కులు ప్రకాశింపజేయలేవు అంటే వాక్కులకు అందడు లేతి లేతి అని సకల విశేషములను నిషేధించుట ద్వారా మాత్రమే ఆ పరమాత్మ తెలియబోడు అంటే ఇక్కడ అనుమానం లేదు ప్రత్యక్షం లేదు అనుమానం లేదు శబ్దం కూడా లేదు ఇతో వాచోనివర్తింటాయి శబ్దం కూడా లేదు శబ్దం యొక్క పాత్ర ఏంటంటే ఇంత మాత్రమే ఆ పరమాత్మ ఏది కాదు చెప్పడమే శబ్దం యొక్క పాత్ర ఆ విధంగా శబ్ద కూడా ఇది పాజిటివ్ సెన్స్లో ఉండే శబ్ద కూడా పక్కన పెట్టాయి నెగిటివ్ సెన్స్ శబ్ద ప్రమాణమును మాత్రమే స్వీకరిస్తూ చెప్పేటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మ పూర్ణ ఆత్మ కేవలము ఉపనిషత్తులలో మాత్రమే మీకు ఆత్మ దర్శనమవుతుంది అది మూడవ ఆత్మ ఓకే ఏవం ఏతే త్రయ ఆత్మాన అన్యోన్య విలక్షణ ఈ విధంగా ఈ ఈ సందర్భంలో మనకి ఈ మూడు ఆత్మలు మన ముందుకు ఈ మూడు కూడా ఏకం పాకం చేసేస్తానంటే కుదరదు దేనికదే ఒకదానికి రెండవదానికి అసలు పోలిక లేదు మొదటిది అల్పజ్ఞ జీవ అనేక రెండవది సర్వజ్ఞ సర్వశక్తి సగుణ సర్వజ్ఞ సర్వశక్తి అంటేనే సగుణ మూడవది నిర్గుణ ఒకటి ఇంకొకటి కలిసిపోవడం కలగా అనేది పొసగదు మూడు ఆత్మలు ఉంటాయి తత్ర కథనేక ఏవాత్మా అద్వితీయస్ జ్ఞాతు శక్యతే అది అట్లుండగా తత్ర అంటే తస్మిన్ సతి అది అట్లుండగా అంటే మూడు ఆత్మలు ఉండి తీరాలి అని మనకి తెలుస్తూ ఉండగా నువ్వేటి ఒక్కటే ఆత్మ అంటే ఐకాత్మ్య జ్ఞానము ఒకే ఆత్మ అది ఎక్కడ మాట అది ఏక అంటే సిద్ధాంత యొక్క అభిప్రాయం ఏమిటి ఒకే ఆత్మ ఉంటుందండి అది నిర్గుణము అది ఈ పిండమును విరాట్ పిండములో ప్రవేశించి అది ఈశ్వర ఆత్మగా భాషిస్తుంది అదే మళ్ళీ జీవదేహంలో ప్రవేశించి జీవాత్మగా భాషిస్తుంది ఉండేది ఒక్కటే ఆత్మ అని సిద్ధాంత యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఒక్కే ఆత్మ అంటారు ఏమిటా ఎలా కుట్టుతున్నది పైగా రెండవ ఆత్మ లేదని మళ్ళీ నొక్కి చెప్పడం ఒకే ఆత్మంటూ ఉండడం మళ్ళీ రెండవ ఆత్మ లేదంటూ ఉండడం అద్వితీయ పైగా నువ్వు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఆత్మ సంసారీ అయిపోతుంది ఎందుకంటే ఆత్మ ప్రవేశించింది కదా సకల ప్రాణుల దేహాల్లో ప్రవేశించింది ఆ దేహాల్లో ఏముంటాయి కర్త భోక్త సుఖీ దుఃఖీ ఉంటాయి ఆత్మ ఇప్పుడు కర్త అయిపోతుంది భోక్త అవుతుంది దుఃఖి అవుతుంది అంటే సంసారీ అవుతుంది కాబట్టి నీ సిద్ధాంతంలో ఒకే ఆత్మ ఉంది అనే సిద్ధాంతము ఇది పొసగదు ఆత్మ కాస్త సంసారై ఉంటుంది ఇంకా ఈశ్వరుడు అనేవాడు లేకుండా అయిపోతుంది ఇది ఎక్కడ ఇది ఎలాగ అర్థం చేసుకోవటం అని ప్రశ్న దీనికి సిద్ధాంతి ప్రశ్నకి ప్రశ్న ఒకటి వేస్తున్నాడు సిద్ధాంతి కూడా ప్రశ్న వేస్తాడు అంటే ఆ ప్రశ్నను జాగ్రత్తగా చూసుకుంటే అదే సమాధానంగా వస్తుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళని అపోజిషన్ వాళ్ళు ప్రశ్న వేశారు ఇది ఏంటి ఇలా చేస్తావు అని ప్రశ్న వేశారు దానికి అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారు అట్లు తిరగేసినట్టుగా ఆ ప్రశ్నను తిరగేసి ఇంకో ప్రశ్న తయారు చేసి వాళ్ళని తినపడేశారు ఆ రకంగా సిద్ధాంతం చేస్తున్నాడు తత్ర ఏవ తావత్ కథం జ్ఞాయతే మండి మీరు మూడు ఆత్మలు చెప్పారు సరే మూడు ఆత్మలు చెప్పారు చాలా తెలివిగా చెప్పారు రెండో ఆత్మ మూడో ఆత్మ తర్వాత చూద్దాం ముందు మొదటి ఆత్మ గురించి మీకు ఎలా తెలిసింది పత్ర అంటే తేషు ఆ మూడో ఆత్మలలో జీవుడనేవాడు ఒక ఆత్మ అని చెప్పారు కదా మీకు ఆ రెండు చూద్దాం తావత్ అంటే ఆ రెండు పక్కన ఆ జీవుడు గురించే చెప్పును జీవుడనే ఆత్మ ఒకటి ఉన్నది అని ఎలా తెలిసింది అని అడిగాడు అంటే వాట అది తెలియడానికి ఎంత పెద్ద కష్టంగా ఉందండి తెలియడం అని మళ్ళీ పూర్వపక్షం ఎలా చెప్తున్నాడు నందేవం జ్ఞాయతే శ్రోతామంత దృష్ట ఆదేష్ట ఆఘోష్ట విజ్ఞాత ప్రజ్ఞాత ఇది అలాంటి జీవుడనే ఆత్మ ఒకటి ఉందని ఇల్లు ఇలా తెలిసిపోతోంది దాంట్లో కష్టమే కష్టమేముంది తెలుస్తోంది ఎలా తెలుస్తోంది అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే చెవులు వింటున్నాయి కళ్ళు చూస్తున్నాయి అనా లేక చెవులు వెనుక ఉండి వింటూ కళ్ళ వెనుక ఉండి చూస్తూ ఒక జీవుడు లోపలు ఉన్నాడు ఒక తత్వము లోపల ఉన్నది అన ఏమిటి మీ అనుభవం మీ అనుభవం మీరు చూసుకోండి చెవులు వింటున్నాయి కళ్ళు చూస్తున్నాయి లోపల జీ ఒక తత్వము రెండింటిని సమావేశపరిచే తత్వము ఒకటి లేదు ఆ తత్వానికే ఆత్మ అని పేరు అది లేదు అన్నట్లయితే చెవులు వినేది చెవులు దారిని చెవులు వినేది ఉండాలి కళ్ళ దారిని కళ్ళు చూచేది ఉండాలి రెండింటికి సమావేశం ఉండకూడదు సమావేశం ఉందా లేదా ఉంది ఆడియో విషువల్ ఉందిగా మన అనుభవం ఎలా ఉంది చెవులు వింటున్నాయండి అదే అదేవో కళ్ళు అవేవో చూస్తున్నాయి అని ఉండే అనుభవం అలా లేదు అనుభవం ఎలా ఉంది ఆ చెవులతో వినే నేనే ఆ కళ్ళతో చూస్తున్నాను అనే అనుభవం ఉంది చెవులు వింటున్నాయి కళ్ళు చూస్తున్నాయి కాదు లోపల ఉండే జీవుడు వింటున్నాడు లోపల ఉండే జీవుడు చూస్తున్నాడు అని నేను తెలుసుకున్నాం నేనంత తెలుగు తక్కువ వాళ్ళమేం కావు రెండవ చో చూడమే కాదు ఆలోచిస్తున్నాడు మనస్సు ఉపయోగించి ఆలోచించేవాడు కళ్ళు ఉపయోగించి చూసేవాడే మనస్సు ఉపయోగించి ఆలోచిస్తున్నాడు అంటే ఈ వి వివిధ ఇంద్రియములను సమావేశపరిచే ఇంద్రియములను సమావేశపరచట్లంటే ఇంద్రియ జ్ఞానములను సమావేశపరిచేటువంటి ఒక విలక్షణమైన తత్వం ఉండాలి అక్కడ లేకపోతే మన అనుభవానికి విరుద్ధమైపోతుంది కాబట్టి ఆ తత్వమే జీవుడు అజీవుడే వింటాడు అజీవుడే సంకల్పిస్తాడు ఆ జీవుడే దృష్ట కాదు ద్రష్ట అని ఉండాలి కదా దృష్ట తప్పది ఆ జీవుడే ద్రష్ట చూస్తాడు దెద్దవా లేకపోతే తప్పు తప్పులాగే ఉండిపోతుంది ద్రష్ట ఆదేశ అంటే వాడే ఆదేశిస్తాడు ఆఘోష్ట అంటే వాడే ఆదేష్ట అంటే శబ్దములను పలికేవాడు ఆఘోష్ట అంటే అది ఇక్కడ బాగా రాశారు ఈయన అదే ఇక్కడ వర్ణాది శబ్దములను పలికేవాడు ఆదేష్ట ఆఘోష్ట ధన్యాత్మక శబ్దములను పలికేవాడు ఆఘోష్ట ఇక్కడ ఈయన రాశాడు పాపం ఆనందగిరి ఇప్పుడు అని అలాంటి శబ్దాలు పలికేవాడు ఆఘోష్ట అంటే ఘోషించేవాడు ఆదేష్ట అంటే ఆదేశించేవాడు ది దిశానిర్దేశం చేసేవాడు అంటే శబ్దములను అర్థముతో కూడిన శబ్దములను పలికేవాడు తర్వాత విజ్ఞాత తెలుసుకునేవాడు బుద్ధిని ఉపయోగించి తెలుసుకునేవాడు ప్రజ్ఞాత వీటి వీటన్నిటినీ సమావేశపరుస్తూ అన్నింటినీ ప్రజ్ఞాతకి ఏం చేశాడు పెన్సీవర్ విజ్ఞాతికిచ్చాడు అదే మరి ప్రజ్ఞాత అంటే ఇంట్యూటర్ ఈ వీడు ఏమి ఇచ్చాడో చూడలేదు నేను చూస్తాను ఊరికే బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవడమే కాకుండా సడన్గా క్రియేటివ్ ఇంటెలిజెన్స్ తన లోపల నుంచి ఒక ఇంట్యూటరీగా తెలుసుకోగలుగుతాడు అది అది ప్రజ్ఞాత మరి ఇప్పుడు అర్థమైందా మీకు ఈ పాఠం చెప్పడం అంటే దీని వ్యవహార వేతనం అధిపతి నామతో అంతా విజ్ఞాత విజ్ఞాని శిక్ష ఈయన ఈయన అంతే ఈయన రాయుడు విజ్ఞాత ప్రజ్ఞాత ఏతి వీళ్ళందరూ కూడా ఎక్కువ చేశారు నేను ఎప్పుడైనా అయితే పుస్తకం తెలుగులో రాస్తే ఇవన్నీ నేను సెటిల్ చేసి రాస్తా ఈయన హిందీ ట్రాన్స్లేషన్ వాడు ఏం చేశాడో తెలుసిన ఆదేశ అజ్ఞాది అనేవాళ్ళ శబ్ద ఉచ్చారణ కనేవాళ్ళ విశేష జాన్లే వాళ్ళ ఇది విజ్ఞాత అది సబ్సే అధిక బోల్నే వాళ్ళ ప్రజ్ఞాత అంటే సబ్సే అధిక బోల్నే వాళ్ళ ఎలా అవుతుంది అంటే త్రా అనేది మాట్లాడు పట్టుకుని సబ్సే అధిక జానే వాళ్ళ అని అడవాలి సబ్సే అధిక బోల్నే వాళ్ళని హిందీ ఇర్రెస్పాన్సిబుల్ హిందీ ట్రాన్స్లేషన్ అది తప్పు ట్రాన్స్లేషన్ ఆయన అధ్యానం దిగి మొద్దుగా ట్రాన్స్లేట్ చేసేవాడు అది సరిగ్గా సో కాబట్టి ప్రజ్ఞాత అంటే నేను చెప్పిందే అది ఇంట్యూషన్ అనేది కూడా ఒకటి ఉన్నది కేవలం బుద్ధితో తెలియడమే కాదు అది అది ప్రజ్ఞాత అంటే ఈయన అంత బాగా ట్రాన్స్లేట్ చేసేటటువంటి అంటే ఆలోచించుకునేవాడు బుద్ధితో ఆ వాక్యాన్ని చూసి దాని అర్థం తెలుసుకునేది బుద్ధి అవును ఇది ఉంది కదా అని ఇలా కళ్ళు మూసుకొని ఆలోచించుకునేవాడు ఒకడు ఉంటాడు విధి ధ్యాసనం చేసి వాడు ఒకడు ఉంటాడు లోపల అది ప్రజ్ఞ ఇవన్నీ చేసివాడు ఒకడు ఉన్నాడా లేడా లోపల అంటే ఏమిటి ప్రశ్న అంటే తాత్పర్యం ఇంతకుముందు చెప్పింది చెవులు వింటాయి విని వినడం ఉంటుంది చూడడం ఉంటుంది సంకల్పించడం ఉంటుంది తెలియడం ఉంటుంది రిఫ్లెక్షన్ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ దేనికి దానే ఉన్నాయి అనా లేక వీటన్నింటినీ సమావేశపరుస్తూ వీటన్నింటినీ తన తను చేస్తున్నాననేటువంటి ఒక తత్వం ఉందా లేదా ఉంది అది జీవుడు జీవుడు ఎలా తెలియడేనంటే ఇలా తెలుస్తున్నాడు అని పూర్వపక్ష చెప్పాడు పూర్వపక్షం కూడా ఎంత శాస్త్రీయంగా ఉంటుందో చూడాలి చాలా బాగా చెప్పాడు దాని మీద మళ్ళీ ఓ ప్రశ్న శంకరులు అంటున్నారు అది సిద్ధార్థు అంటున్నాడు నన్ను విప్రతి సిద్ధం జ్ఞాయతే నువ్వు తెలుసుకున్న తప్పు జీవుడు అనేవాడు ఒకడున్నాడని నువ్వు తెలుసుకున్న పద్ధతి ఏదైతే ఉందో అది తప్పు దాంట్లో విరోధం ఉన్నది ఏమిటది యహ శ్రవణాదికర్తృత్వేనా అమతోమంత అవిజ్ఞాతో విజ్ఞాత ఇక్కడి నుంచి ఇంకా పేచీ ప్రారంభం అవుతుందా ఎందుకంటే ఓ శృతిలో ఏమని చెప్పారంటే ఆ పరమాత్మ ఆ జీవ ఆత్మ ఆత్మ గురించి చెప్పారు ఈ ఆత్మ జీవుడు వేరు పరమాత్మ వేరే వీటి ఆత్మ గురించి చెప్పారు ఏమని చెప్పారంటే ఆత్మ తెలుసుకునేదే కానీ తెలియబడేది కాదు సంకల్పించేదే కానీ సంకల్పించబడేది కాదు అమత మంత సంకల్పించబడేది కాదు అమత మంత సంకల్పిస్తుంది విజ్ఞాత తెలియబడేది కాదు విజ్ఞాత తెలుసుకుంటుంది అని చెప్పారు అని చెప్పారు అంటే అర్థం ఏంటి యహ శ్రవణాదికర్తృత్వ యహ శ్రవణాదికర్తృత్వ జ్ఞాయతే అమతోమంత అవిజ్ఞాతో విజ్ఞాత ఇది క్యా అది విప్రతిషేధం విప్రతిషేధం ఏమిటంటే అక్కడ విరోధం ఉంది అంటున్నారు కదా విరోధం ఏమిటో తెలుసిన ఇప్పుడు నాకు వచ్చేసింది ఆఖ్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి నిరోధం ఏంటంటే నువ్వు జీవుడనే ఒక ఆత్మ లోపల ఒక ఆత్మ కలదు దానికి జీవాత్మ అని పేరు పెట్టారు ఒక ఆత్మ కలదు అసలు ముందు ఆత్మ అనేది ఎలా తెలిసింది నీకు జీవహ ఆత్మ అని అంటే ఆత్మ కలదు ఎలా తెలిసింది శ్రవణం మననం ఇవన్నీ చేసేవాడు శ్రవణాదికర్తృత్వైన యహ ఆత్మ జ్ఞాయతే అలా తెలిసింది అని చెప్తున్నావు కదా కానీ మరి షూటింగ్ కోర్టు చెప్పింది శృతే ఉంటుందంటే లోపల ఆత్మ ఉంది ఈ ఆత్మ తెలియబడేది కాదు తెలుసుకునేది మాత్రమే సంకల్పించబడేది కాదు సంకల్పించేది మాత్రమే అని చెప్పింది నువ్వేమని చెప్తున్నావు ఈ ఆత్మ తెలియబడుతోంది శ్రోతమంతా విజ్ఞాత అని తెలియబడుతోంది అని నువ్వు చెప్తున్నావు తెలియబడేది కాదు తెలుసుకునేది మాత్రమే అని చెప్తుంది తెలియసుకునేదే తప్ప తెలియబడేది కానీ ఆత్మను నువ్వు వెలదూసుకున్నావు పైగా స్పష్టంగా అదే శ్రోత మంతా కర్త అని తెలిసేసుకున్నాను అని అంటున్నావు మరి చూటామని చెప్పింది అది తెలియబడేది కాదు అని చెప్తా ఉంది మరి ఎలా పరిహరిస్తామో పరిహరించు అని సిద్ధాంతి ఆయన మీద వేశాడు మనం ఇలా సాగుతూ ఉంటే అవసరమైతే మళ్ళీ మోడిఫై చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ నేను కంటర్స్టర్ చేసే పెట్టుకోలేదు కదా మనం ముందుకు సాగుతూ ఉంటే మోడిఫై చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఏం చెప్పారు ఇంకా సిద్ధాంతే చెప్తున్నాడు తథ నమ మతేర్ మంతారం మన్వేథా నీజ్ఞాతరు విజ్ఞాతారం విజానీయా ఇత్యాదిచ అది చూడయా మతి అంటే సంకల్పించే సంకల్పించే వ్యాపారం సంకల్ప వ్యాపారము సంకల్ప వ్యాపారమునకు సాక్షి మంత అంటే మతేర్ మంతారం అంటే సంకల్ప వ్యా సంకల్పమనే వ్యాపారమునకు సాక్షి సంకల్పమనే వ్యాపారమునకు సాక్షిగా ఉండే ఆత్మను నీకు సంకల్పించలేవు సంకల్ప వ్యాపారం నడుస్తూ అంటే ఆలోచనలు పుడుతూ ఉంటాయి ఈ ఆలోచనలు పుడుతున్నాయని తెలుస్తూ ఉంటుంది నీకు అటువంటి నీళ్ళు ఈ ఆలోచన విషయముగా చేయలేదు మమతేర్ మతారం మన్వీఠాహ విజ్ఞాతరు విజ్ఞాతారం విజానీయా బుద్ధి తెలుసుకుంటూ ఉంటుంది బుద్ధి తెలుస్తో తెలుసుకుంటోంది ఈ బుద్ధి ఈ మ్యాథమెటిక్స్నో లేకపోతే ఫిజిక్స్నో తెలుసుకుంటోంది అని నువ్వు సాక్షిగా ఉండి తెలుసుకుంటావు అటువంటి బుద్ధి వ్యాపారము బయట ఉండేటువంటి వాటిని తెలుసుకోగలుగుతుంది తప్ప తనకు సాక్షిగా ఉండే ఆత్మను అదేం తెలుసుకోగలుగుతుంది తెలుసుకోలేదు అని కూడా శృతి చెప్తా ఇక్కడ ఉండే ఆత్మ గురించిగా చెప్తా ఉంది నువ్వేమంటున్నావు ఇక్కడ ఉండే ఆత్మ దానికి జీవుడిని పేరు పెట్టి అది నాకు తెలిసిపోయింది కర్తా భోక్తాన్నప్పుడు తెలిసిపోయింది అని నువ్వు ఎలా తెలిసింది నీకు అనట్లేదు ఈయనే ఆదిలోనే హంసపాదు అంటారు అంటే వాడు మూడు ఆత్మలు ఉన్నాయని మొదలుపెట్టాడు మొదటి ఆత్మకే సెటిల్మెంట్ కాలేదు రెండో ఆత్మ మూడో ఆత్మ కావచ్చు నీకు ఎలా తెలిసింది అనట్లేదు దాని మీద వాడు మాత్రమే సమాధానం చెప్తాడు వాడు ఏమంటున్నాడంటే సత్యం విప్రతిషిద్ధం ఎది ప్రత్యక్షేణ జ్ఞాయితే సుఖాధిపతి అంటే వాడు అంటాడు సత్యం నువ్వు చెప్పింది రక్షనయ్యా సత్యం నీ అబ్జెక్షన్ బానే ఉంది నేను ఆ జీవుడ జీవుడని పేరు పెట్టిన ఆత్మ ప్రత్యక్షంగా తెలుస్తోందని నేను అంటలేను అది తెలియబడదేను కదా అబ్జెక్షన్ సిద్ధాంత యొక్క కానీ మీరు పూర్వపక్ష ఏమంటున్నాడంటే నిజమేవో నేను కనుక జీవుడనే ఆత్మ ప్రత్యక్షంగా తెలుసు తెలియబడుతోంది అంటే విరోధం అవుతుంది ఇది ప్రత్యక్షమైన జ్ఞాయితే సుఖాధిపతి సుఖం మీకు సుఖం కలిగింది తెలుస్తుందా తెలీదా డైరెక్ట్గా తెలుస్తుందా తెలుస్తుంది ప్రత్యక్షం అంటే కంటితో చూసి తెలుస్తుందని కాదు డైరెక్ట్ డైరెక్ట్గా సుఖం తెలుస్తుంది కదీదా తెలుస్తుంది కాబట్టి సుఖము జ్ఞేయము అయితే సుఖం జ్ఞాయతే దుఃఖం జ్ఞాయతే అలాగే ఆత్మ జ్ఞాయతే అని నేను అంటలేదు అని అనడానికి వీలుండదు అని నేను మరి ఏమంటున్నావు ప్రత్యక్ష జ్ఞానం చె నివార్య నమతేర్మంతారమిత్యాదినా నమతేర్మంతర్మన్వితాహ అనే వాక్యం ఏం చేస్తోందంటే ఆత్మ తెలియబడదు అని చెప్తోంది ఎలా తెలియబడదు ప్రత్యక్షముగా తెలియబడదు అని అర్థం నాకు ఆత్మ ప్రత్యక్షముగా తెలియబడదు అంత మాత్రమే అర్థం అంతే తప్ప అనుమాన ఆత్మ తెలియబడదు అని కాదు జ్ఞాగకేతు శ్రవణాది లింగేనా లింగము అంటే వినికిడి ఉందా లేదా వినికిడి ఉన్నది వినికిడి ఉంది కాబట్టి లోపల ఆత్మ ఉన్నది అని అనుమానం చేస్తాం పొగ ఉంది కాబట్టి లోపల నిప్పుందని అనుమానం చేసినట్టుగా ఎందుకంటే వినికిడి అంటే జ్ఞానం చూపు అంటే జ్ఞానం కాబట్టి ఈ జ్ఞానములన్నింటికి సోర్ట్స్గా ఉండే ఒక ఆత్మ ఒకటి లోపల ఉండి ఉండాలి పొగ వస్తుందంటే లోపల నిప్పు ఉండాలి ఆ పొగకి హేతు కారణమైన నిప్పు ఉండాలి నిప్పు లేకుండా పొగ రాదు అలాగే లోపల ఆత్మ లేకుండా వినికిడి సంభవము కాదు కానీ వినికిడి ఉన్నది కాబట్టి లోపల ఆత్మ ఉన్నది అని అనుమానం చేస్తాం అప్పుడు నా మేర్మంతారం విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాహ అనే వాక్యములకు విరోధం ఉండదు ఎందుకంటే ఆ వాక్యముల యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆత్మప్రత్యక్షం జ్ఞాయతే ఆత్మప్రత్యక్షం న జ్ఞాయతే అని మాత్రమే వాటికి అర్థం అనుమాన ప్రమాణం చేత తెలియబడుతూ తెలియబడినట్లయితే ఆ వాక్యములకు విరోధము రాదు జ్ఞాయతే తత్ర కుతో విప్రతిషేధ తత్ర అంటే తస్మిన్ పక్షే కాబట్టి మేము ప్రత్యక్షంగా తెలుసు తెలియబడుతుంది ఆత్మ అంటే ఆ వాక్యములతో విరోధం వస్తుందే తప్ప అనుమాన ప్రమాణం చేత ఆత్మ తెలియబడుతుంది అంటే ఆ వాక్యాలకి విరోధం ఉండదు కాబట్టి ఆ జీవాత్మ మాకు తెలియబడుతూ కాబట్టి అనుమానం చేత కాబట్టి విరోధమేమీ లేదు అని పూర్వపక్షి తన ఆత్మను నిరూపించుకున్నాడు శ్రవణాదిలింగేనా కథం జ్ఞాయతే అంటే వినికిడి అనే లింగమును బట్టి లోపల ఆత్మ ఉందని వీడు అనుమానం చేశాడు దాని మీద సిద్ధాంతం అంటాడు వినికిడి అనే లింగాన్ని బట్టి లోపల ఆత్మ ఉందని అనుమానం చేయటము కూడా పొసగదు అది మాత్రం ఎలా పొసగుతుంది అని మళ్ళీ అబ్జెక్షన్ ల్యాక తీస్తున్నాడు ఈ అబ్జెక్షన్లు రేపు సాగదిద్దాం నేను పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిషే ఓాంతిశాంతి హమో ఈ విచార